తిపాదనలు వేదాంతం య ప్రతిపాదనలన్నీ కూడా చాలా విలక్షణంగా ఉంటాయి మామూలుగా మీకు ఆ కర్మకాండలో ఉపాసనా కాండలో చేసేటువంటి ప్రతిపాదనల పద్ధతి వేరు వేదాంతం దగ్గర వచ్చేప్పటికీ ఒక ట్రెడిషనల్ మామూలు కన్వెన్షన్ అవుట్లుక్ ఎక్కడ ఉండదు ఎక్స్ట్రీమ్లీ రెవల్యూషనరీ ప్రొపోజిషన్స్ వస్తూ కర్మకాండలో మీరు వెళ్ళారనుకోండి మీరు కనుక మహాక్రతువులు కొన్ని ఉన్నాయి పెద్ద పెద్ద పూజలు యాగాలు యజ్ఞాలు ఉన్నాయి అవి చేసుకుంటే మీకు ఎక్కడో మీకు దేహత్యాగం అయిన తర్వాత మీరు మహాపుణ్యాన్ని పొందుతారు మహాఫలాన్ని పొందుతారు అని చెప్తుంది కర్మకాండ ఉపాసన అయితే ఆ ఉపాస్య దైవాన్ని కనుక మీరు ఘనంగా ఆరాధిస్తే కఠోరమైన తపస్సు చేసి ఆరాధించినట్లయితే మీకు ఆ ఉపాస్య దైవం యొక్క అనుగ్రహం ప్ప పుణ్యలోకాలు దేహ త్యాగం తర్వాత వస్తాయి చెప్తుంది కానీ గీత చెప్పేది ఎలా ఉంటుందంటే అసలు వినగానే మతిపోయిట్లో ఆ ట్రెడిషనల్ నాట్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ ట్రెడిషనల్ అంటే వేరుముళ్ళ కన్వెన్షనల్ అవుట్లుక్కి అలవాటు పడున్న మనస్సుకి గీత యొక్క ప్రపోజిషను చాలా విలక్షణంగా వెరీ యునీక్ ప్రపోజిషన్ సో మోక్షము ఇప్పుడు ఇక్కడ లీవు పొందుతాం అమృతత్వాయ కల్పన దేని వల్ల పొందుతావు తిటిక్ష వల్ల మోక్షాన్ని పొందుతావు తితిక్షామృతత్వ పనిషత్ తితిక్షామృతో పనిషత్ సో సహనాన్ని కనుక పెంచుకుంటే సహనాన్ని కలిగి ఉంటే మోక్షాన్ని పొందుతావు ఏం ప్రపోజిషన్ అది ఇలాంటి ప్రపోజిషన్ మీకు వేదాంతంలో తప్ప అక్కడా లోకంలో కనపడదు అంటే అర్థం ఏంటి ఈ మోక్షం అనేది ఇదేదో ఒక అందని కాదు ఇది ఇప్పుడు ఇక్కడ మీరు మీ చేతిలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక లక్ష్యం తర్వాత ఇప్పుడు తితిక్షని సంపాదించుకుంటే ఏమవుతుంది యాక్సెప్టెన్స్ని బట్టి మోక్షం ఎలా వస్తుంది తితిక్ష అంటే యాక్సెప్టెన్స్ ఇంజూరెన్స్ దాన్ని ఇంజూరెన్స్ తితిక్ష అంటే యాక్సెప్టెన్స్ ఇస్ ది మెకానిజం ఆఫ్ ఇన్జూరెన్స్ హౌ హౌ డు యూ ఎండర్ అంటే యూ ఎండ్యూర్ ఇట్ బై యాక్సెప్టింగ్ సో ఎనీవే తితిక్ష వల్ల మోక్షం ఎలా వస్తుంది అంటే చూడండి మోక్షము అనేది ఆత్మ యొక్క స్వరూపం అంటే మీ స్వరూపం అని అర్థం మీ స్వరూపం మోక్షం అయినప్పుడు ఇప్పుడు మెలమెల మెరియడం బంగారానికి లక్షణం ఉన్నప్పుడు అఫలాన ఆభరణం మెరవటం లేదు అంటే అర్థం ఏంటి దాని మీద ఏదో మట్టి మశానం ఏదో ఉందనమాట కాబట్టి ఒక దాన్ని క్లీన్ చేసేస్తే మళ్ళీ మెరుస్తుంది క్లీన్ చేసినప్పుడు మీరు క్లీనింగ్ ఏజెంట్ పెట్టి క్లీన్ చేశారనుకోండి అది మెరుపును ఇస్తున్నదానికి మెరుపులు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది మెరుపుని అదే ఇవ్వదు మెరుపునే ఈ పౌడర్ ఇస్తున్న మెరుపునే ఇవ్వదు ఉన్న మెరుపు కప్పుబడిపోయి ఉంటే ఆ ఆ కప్పుని ఆవరణాన్ని తొలగిస్తుంది ఆవరణాన్ని తొలగించేప్పటికి దాని ఎందు సహజంగా ఉన్నటువంటి మెరుపు బయటపడుతుంది అదేవిధంగా మోక్షము మీ స్వరూపమై ఉన్నది మోక్షము అయితే మరి మా స్వరూపం మోక్షం అయితే అమృతత్వము అది దేని చేత కప్పుబడిపోయి ఉన్నది అంటే మనస్సు చేత కప్పుబడిపోయింది అంటే మనస్సు చేత కప్పుబడిపోయిందంటే ఇప్పుడు ఇంకే మనస్సును ఎలా ఏదో స్వామి చెప్పినట్టుందే మనస్సు తీసేస్తే మోక్షమేమో మనస్సు ఎలా తీసేస్తారు అంటే మందు నిద్రపోతే మనస్సు పోతుంది అలా ఏదైనా చేయాలా ఏమి అంటే మనస్సు అసచ్చ కప్పివేయటం కాదు మనస్సు తీవ్రమైన రాగద్వేషములు కలిగి ఉండటం చేత ఇంటెన్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ టువర్డ్స్ ది వరల్డ్ అంటే వీఆర్ రెడ్యూసింగ్ ది ప్రాబ్లం టూ వెరీ క్లియర్ ఐడెంటిఫైయబుల్ ఎంటిటీస్ సో దట్ యూ కెన్ హ్యాండిల్ ది ప్రాబ్లం సో ఇప్పుడు సపోజ్ మీ ప్రాబ్లము సపోజ్ మీ ప్రాబ్లం నక్షత్రాల్లో ఏదో తేడా ఉంది అంచమ్య వచ్చిందని చెప్పి అనుకోండి ఏం చేస్తాను అక్కడ నక్షత్రాలు అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ మైల్స్ అవే అక్కడెక్కడో ఉన్నాయి ఆ వాటిల్లో ఏదో డిస్టర్బెన్స్ వచ్చి మీకు మీకు జీవితం అంతా కూడా గడబిడగా తయారైంది అని చెప్పాను అనుకోండి నేను హౌ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇట్ అంటే ఆ నక్షత్రాలను ఏదో మ్యాల్కులేట్ చేయాలి అలాగ అదో పద్ధతి అలా కాకుండా ఇక్కడ మీ మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషములకి ప్రాబ్లంను రెడ్యూస్ చేసేవనుకోండి అప్పుడు దెన్ ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ యువర్ సార్ నక్షత్రాలు అంటే మీ అంతా మీరేం చేయలేరు నక్షత్ర విద్య తెలుసున్న వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా ఏదైనా చేయించాల్సి ఉంటుంది మీరేం మీరు నేను చేసేదే ఉంది అలా కాకుండా ఈ సంసారం అనేది ఇఫ్ యు రెడ్యూస్ ఇట్ టు యువర్ ఓన్ మెంటల్ స్టేటస్ దెన్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ కాబట్టి సంసారమునందు మనస్సులో తీవ్రమైన రాగద్వేషములు ఉంటాయి అదియే ఆ మనస్సు మూమెంట్ మూమెంట్ అంటే ఎనీ మూమెంట్ కాదు ప్యూర్ మూమెంట్ అయితే సమస్య కాదు మనస్సులోని ప్యూర్ మూవ్మెంట్ అది మీ స్వరూపాన్ని కత్తి వేయాలి ఏ మూమెంట్ అయితే సంసారమునందు ఆసక్తి రూపంగా రాగద్వేషాల రూపంగా ఉంటుందో ఆ మూమెంట్ అది స్వరూపాన్ని కప్పివేస్తుంది అత్యధనే మనిషి జీవించేప్పుడు ఆ జీవన శైలి జీవన శైలి అంటే మనస్సులో ఉంటుంది అది బయట ఉంటుందని అనిపించినా మనస్సులోనే ఉంటుంది సో ఆ మనస్సులో ఉండే మూమెంటు అది వాడి స్వరూపాన్నే కప్పివేసి ఉండకూడదు అలాంటి జీవనము అది అజ్ఞానం చేత వచ్చే జీవనం అలా ఉండకూడదు జీవన శైలి కాబట్టి సో తీవ్రమైన రాగద్వేషముల కారణంగా మనస్వరూపము కప్పివేయబడి ఉన్నది ఈ రాగద్వేషాలు ఎందుకు వచ్చాయి రాగద్వేషాలు నవ్వు హిడ్యూస్డ్ రాగద్వేష ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రాగద్వేషాలు కేవలము సుఖ దుఃఖాన్ని బట్టి వస్తాయి రాగద్వేషాలు దేర్ ది కాన్సెప్ట్ ది రాగద్వేష ద్వంద్వాన్ని సుఖ దుఃఖ ద్వంద్వంలోకి మనం రెడ్యూస్ చేయొచ్చు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో సో సుఖదుఖముల దగ్గరికి పట్టుకొస్తాం సో సుఖం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడరు సో సుఖము నందు రాగముంటుంది సుఖం యొక్క అపనయము అంటే తొలగిపోవుట ఎందు ద్వేషం ఉంటుంది అది తొలగిపోకూడదు కరెంటు పోకూడదు కరెంటు అంటే మరి సుఖం కదండి కరెంటు పోకూడదు కరెంట్ అలాగే ఉండాలి సో దట్ ఈస్ సో కరెంటు పోవడము అంటే మీకు ఒళ్ళు మండిపోతుంది ద్వేషం కరెంటు వచ్చింది అంటే మహానందం కలుగుతుంది రాగం సో ఆ విధంగా మేము మనం రాగద్వేషాలు నిర్మాణం చేసి పెట్టుకుని పుడి ఈ కరెంటు వ్యవస్థ ఎలాంటి వ్యవస్థ అంటే మీరు చూస్తూ ఉండండి కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది కరెంటు కాబట్టి సో నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఓ రకంగా రాబోయే కాలానికి ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఇప్పుడిప్పుడే దాని ఎఫెక్ట్లు ఇల్ ఎఫెక్ట్స్ అప్పుడే రావు కొద్ది టైం పడుతుంది ఇల్ ఎఫెక్ట్స్ రావడానికి సో పాపులరిస్ట్ మెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇల్ ఎఫెక్ట్స్ మీకు అప్పుడే రావు సో పబ్లిక్ సెక్టర్స్ని రీవైటలైజ్ చేయాలని అంటారు ఏవి రీవైటలైజ్ చేస్తారు లేటా యానిమల్ని మీరు ఎంత ఉతికితే మాత్రం లేచి నిలబడుతుంది అది సో కాబట్టి చూదురుగానే మొత్తం అంతా ఎవ్రీథింగ్ యూ విల్ సి ఎనీవే సో రాగద్వేషములు సుఖ దుఃఖాన్ని బట్టి సుఖ ప్రాప్తి రాగము సుఖ అపనయమునందు ద్వేషము ఏ దుఃఖ ప్రాప్తి ద్వేషము దుఃఖ అపనయనమునందు రాగము అపనయము లేక అపనయనము ఓత్వత్సేం ఇట్ మీన్స్ తొలగిపోవుట సో ఫోర్ కైండ్స్ ఆఫ్ సుఖదుఖ మనం రెస్పాన్సెస్ ఉంటాయి బట్ దే ఆర్ ఆల్ రెడ్యూస్డ్ టు రాగద్వేషం కాబట్టి సుఖదుఖములే రాగద్వేషములకు మూలంలో ఉన్నాయి కాబట్టి ఆ సుఖదుఖముల ఎడల మీరు సమత్వాన్ని కనుక అలవరుచుకుంటే అంటే సుఖం వచ్చినా పోయినా మీరు ఈక్వ రెస్పాన్స్ ఉంటుంది స ఈక్వల్ అని కాదు ఈక్వీపాయిస్డ్ అంటే ఆ కామనెస్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఎవరంటో చిన్నప్పుడు వస్తుంది పోయినప్పుడు వచ్చిందంటే అమ్మయ్యా బతుకు దేవుడా అని మీరు అనుకున్నారనుకోండి అలా అనుకుంటే తప్పేం కాదు అలా అనుకుంటే మీరు ఆ పూట గడిచిపోతుంది అయ్యో భగవంతుడా అని మళ్ళీ ఇలా అనుకోవాల్సి వస్తుంది అప్పుడు అమ్మయ్య బతుకు దేవుడా అనుకోలేదనుకోండి ఈ టేక్ డీ ఈజీ అనుకోండి అది ఆ పూట అయిన తర్వాత సరే కానీ అనుకుని ఊరుకోవడానికి సరిపో ఇక్కడ మీ రెస్పాన్స్ ఎంత ఇంటెన్స్గా ఉంటే కరెంటు వచ్చినప్పుడు కరెంటు పోయినప్పుడు ది ఆపోజిట్ రెస్పాన్స్ అదే ఇంటెన్సిటీతో ఉంటుంది బంతిని మీరు ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది కాబట్టి ఈ యో యో రెస్పాన్స్ వద్దు సమ సమత్వాన్ని నేర్చుకో సమ దుఃఖ సుఖం ఈ సమత్వాన్ని నేర్చుకోవటం ఇది ధీర పురుషుల యొక్క పని అదే సామాన్యమైన పని కాదు సో వికారహేతీ విక్రీయంతేషాన్న చేతాంసి దీరా కాళిదాసు కాళిదాసు వాక్యాలే మోహమైన వాక్యం మహా ఆయన గొప్ప వేదాంతి దాని కావ్యాల్లో కనపడుతూ ఉంటాయి అద్వైత వేదాంతాన్ని అలాగా బాగా తెలుసుకున్న మహా ఇవి ఆయన అంటాడు వికార హేతౌసతి మనస్సులో వికారం వికారం అంటే మోడిఫై మోడిఫై అవ్వటం తీవ్రమైన రెస్పాన్స్ అనమాట దానికి వికారం అని పేరు మనస్సులో వికారం కలగడానికి తగినంత కారణం ఉన్నా కూడా వికార హేతీ ఏషాం చేతాంసిన విక్రియంతే ఎవరి యొక్క మనస్సులైతే వికారం పొందకుండగా మోరర్లెస్ సమంగా ఉంటాయో సమ అంటే మోరర్లెస్ ఈక్విపాయిజ్డ్గా ఉంటాయో వాళ్ళే ధీర పురుషులు వాళ్ళే ధీరులు అంటే సో ఈ ధీరులు వాళ్ళు సమ దుఃఖ వాళ్ళకి సుఖ దుఃఖముల ఎందు ఆ సమత్వము అంటే ఈక్విపాయిజ్డ్ రెస్పాన్స్ వాళ్ళు అలవాటైపోతున్నారు అటువంటి వాళ్ళు అమృతత్వాయ కల్పతే అప్పుడు వాళ్ళ మనస్సు ఏమవుతుందంటే ఆ ఆత్మస్వరూపాన్ని కప్పివేయడం మానేస్తుంది మనస్సు మన నా మనస్సు నాకే శత్రువులా పనిచేయడం మానేస్తుంది నా మనస్సు నన్ను నా జీవితాలనే టార్మెంట్ చేయడం మానేస్తుంది టార్మెంటర్ అంటారు టార్మెంటర్ అంటే హింస హింస రాక్షసుడు మనల్ని హింస రాక్షసుడు మనస్సు రూపంగా మనలోనే దాగి ఉన్నాడు సో ఆ లక్షణం పోతుంది మనస్సుకి ఎప్పుడైతే మనస్సు అడ్డుపడ్డం మానేస్తుందో మీ ఆత్మస్వరూపము తనంత తానుగా ప్రకటన అవుతుంది అప్పుడు మీరు భగవద్గీత క్లాస్లో కూర్చుని వెళ్ళి లేకపోతే ఎవడైనా ఎక్కడైనా ఈ కల్చర్లో ఉంది కదా అంతటా ఈశ్వరుడు ఉన్నాడనో లేకపోతే వైరాగ్యానికి సంబంధించిన మాట అయితే ఆత్మ పూర్ణము అనే మీకు వినపడింది అనుకోండి ఆ అవును అనిపిస్తుంది యూ విల్ నో దట్ ఈజీ పూర్ణత్వం మీలోనే ఉంది అనేప్పటికీ అవునండి కరెక్టే అని కాబట్టి సో అంచేతనే అమృతత్వాయ కలపదు కాబట్టి సమదు సుఖం సుఖ దుఃఖములందు సమత్వాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి సో తితిక్ష అంటే ఎన్జూరెన్స్ ఆ తితిక్ష వస్తుంది సమత్వాన్ని బట్టి యాక్సెప్టెన్స్ని బట్టి రెస్పాన్స్కి సమత్వం అని పేరు సుఖం వచ్చినా కూడా దుఃఖం వచ్చినా కూడా మనము మన రెస్పాన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉండాలని నేను చెప్పట్లేదు అలా సుఖం వచ్చినప్పుడు ఏడు బట్టి కూర్చొని దుఃఖం వచ్చినప్పుడు నవ్వమని కాదు అభిప్రాయం సుఖ దుఃఖముల ఎందు మోరర్లెస్ ఈక్వల్ రెస్పాన్స్ దాన్ని సమత్వం ఉంటారు ఎందుకంటే జీవితం అనేది ఇది ఒక ప్రవాహం ప్రవాహానికి రెండు తీరాలు ఉంటాయి రెండు ఒడ్లు ఉంటాయి సో జీవితం అనే నది జీవనది జీవితం నది ఇది సుఖము దుఃఖము అనేటువంటి రెండు ఒడ్లు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మైండ్ మనస్సు ఏం చేస్తుందంటే సుఖం వచ్చి పోతుంది దుఃఖం వచ్చిపోతుంది అలా అది ప్రవాహ రూపంగా నడుస్తూ ఉంటుంది సో మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ రిఫ్యూజస్ టు ఫ్లో సుఖం పోతోందనుకోండి ఆ సుఖాన్ని పట్టుకుని అట్టేపెట్టడానికి మనస్సు ప్రయత్నం చేస్తుంది దుఃఖం వస్తోందనుకోండి రాకుండా తోసేయడానికి మనస్సు ప్రయత్నం చేస్తుంది సో ఆ ఫ్లోలో సహజంగా సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఫ్లో ఎలాంగ్ విత్ ఇట్ ఫ్లో ఎలాంగ్ విత్ ది లైఫ్ అని మనస్సుకు ఆ లక్షణం ఉండదు మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ ట్రైస్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ లైఫ్ అది మనస్సు యొక్క లక్షణం ఫ్లో ఆఫ్ లైఫ్ని ద యూనివర్సల్ పవర్ ద ఎలిమెంట్స్ సో ది అన్సీన్ హయ్యర్ పవర్ అది డిక్టేట్ చేస్తూ ఫ్లో ఆఫ్ లైఫ్ మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ రిఫ్యూజెస్ట్ యాక్సెప్ట్ ఇప్పుడు మీకు ఉదాహరణకు నేను దృష్టాంతం చెప్తాను నేను చెప్పిన మోడల్ మీకు అది అవగతమైందో లేదో చూడండి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి ఒకడు మహానందంగా పార్టీ చేసుకుంటున్నాడు అయితే ఊరేగింపు నడిపిస్తున్నాడు ఇంకొకడు చాలా దుఃఖపడిపోతూ ఇంట్లో కూర్చుని ఉన్నాడు ఈ దుఃఖపడిపోతూ ఇంట్లో కూర్చుని ఉన్నవాడు వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం వాట్ ఈస్ హిజ్ ప్రాబ్లమ్ హిస్ ప్రాబ్లమ్ ఈస్ యాజ్ ది లైఫ్ ఫ్లోస్ ఆన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ సో యాజ్ ది లైఫ్ ఫ్లోస్ ఆన్ హీస్ నాట్ విల్లింగ్ టు గో ఎలాంగ్ విత్ ది ఫ్లో హీ సేస్ లైఫ్ షుడ్ నాట్ ఫ్లో ఇన్ దిస్ వే ఈ విధంగా జీవితం ప్రవహించడానికి జీవిత ప్రవాహం ఇలా ఉండకూడదు ఇంకోలా ఉండాలి అని వీడు అంటాడు వీడంటే అవుతుంది అది అంటే ఏమిటనమాట ఆ ప్రవాహం యొక్క లక్షణాన్ని వీడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అనమాట సో అది మానేసేయాలి అప్పుడు మైండ్ బికమ్స్ ఏ ప్రాబ్లం యువర్ మైండ్ బికమ్స్ ఏ ప్రాబ్లం మనం ఏం చేయాలంటే లైఫ్ యొక్క ఫ్లోని ప్రవాహం జీవి ప్రవాహాన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు ఆపే ప్రయత్నం చేయకూడదు దానికి దాన్ని నేను యాక్సెప్ట్ చేయను దీన్ని నేను రివర్స్ చేస్తాను అనే ప్రయత్నం చేయకూడదు అనే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే మీరు కష్టాలని కొని తెచ్చుకుంటున్నారు అని సో ఎప్పుడైతే మీరు లైఫ్ యొక్క ప్రవాహంలో అనుగుణంగా మనం కూడా ముందుకు కదులుట అంటే అర్థం ఏంటి ముందుకు కదులుటా అంటే అర్థం ఏంటనమాట Acceptance. Acceptance is the key to happiness. Acceptance, so, if you go, you will be able to make it. If you go, you will be able to make it. You must go. So, if you are able to make it, you will not be able to make it. పోయేదాన్ని నువ్వు పట్టుకుంటే ఆగద ఎన్నోనో మనం మామూలుగా చూస్తూ ఉంటాం సెంటిమెంటల్ స్టేట్మెంట్ డాక్టర్ మై డియర్ షుడ్ నాట్ డై వట్ యు మీన్ బై దాట్ షుడ్ నాట్ డై అంటే డాక్టర్ డాక్టర్ అంటాడు మా పదం ఏం చేసాం మా ఇష్టానం అంటాడు మరి అంతకంటే ఉంటాడు నో డాక్టర్ ఐ డోంట్ అలౌ హిమ్ టు డై వట్ యు మీన్ బై దాట్ సో హీ విల్ హీ హ్యాస్ టు డై హీ హ్యాస్ టు డై If he, must die, then he he must die. If he lives, then ఇఫ్ హీ మస్ డై దెన్ డై లివ్ దీ లివ్స్ కొంచెం సమత్వం కొంచెం యాక్సెప్టెన్స్ మనం నో నేర్చుకోవాల్సి ఉండే ఈ యాక్సెప్టెన్స్ యొక్క రహస్యం ఏంటంటే మీకు ఫుల్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు తెలుసిన మీరు కోరవద్దు భయపడవద్దు డిజైర్ నాట్ ఫియర్ నాట్ ఎందుకంటే కోరడము you want to ఆ ఫ్లో ఆఫ్ లైఫ్ మీద మీకు ఒక ఎజెండా ఉందనమాట భయపడ్డము ఆ ఫ్లో ఆఫ్ లైఫ్ మీద మీకు ఎజెండా ఉందన్నమాట కామనా భయము ఫ్లో ఆఫ్ లైఫ్కి అపోజ్గా ఫ్లో ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటే మనం పెట్టేటువంటి ఎజెండా మరొకటి ఇప్పుడు ఫలానా నేను ప్రేమించే వ్యక్తి ఉంటాడు నేను ప్రేమించే వ్యక్తి మరణిస్తాడేమో అని భయం మరణించరాదు అని కామనా ఎలా వర్కౌట్ అవుతుంది అది హవిట్ విల్ ఇప్పుడు ఓ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు వాడు ఎంసెట్ పరీక్ష రాశాడు సో ఇప్పుడు వాడు ఎంసెట్లో వాడేమో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంకో టెన్త్ ర్యాంకో హండ్రెత్ ర్యాంకో మంచి ర్యాంకు రావాలి రాకుండా ఉండడానికి వీలు మంచి ర్యాంకు రావాల్సిందే అని వీళ్ళు ఒక దృఢమైనటువంటి కామనని పెట్టుకుని కూర్చుంటారు ఇంకా నెల రోజులు రిజల్ట్స్ ఉందనగా మంచి ర్యాంక్ ఆ కామను ఎప్పుడైతే మనసులో ప్రవేశించిందో రాదేమో అనే భయం కూడా దాని పక్కనే ఉంటుంది ఈ కామన ఈ భయం పెట్టు ఈ కామనా భయము ఆ రిజల్ట్ని ఏమైనా ప్రభావితం చేస్తుందండి ప్రభావితం చేయదు వీడి కామనా ఈ భయం మరీ పెరిగిపోయింది అనుకోండి అప్పుడు వీడు ఏం చేస్తాను అంటే లంచాలు ఇవ్వటానికి మ్యానిపులేట్ చేసి ఇవన్నీ మొదలుపెట్టాయి మొదలుపెట్టి ఆఖరికి వాడిని ఒక ఆయన్ని నేను ఆయన నాతోటి కన్ఫెస్డ్ విత్ని నేను జీవితంలో మా అబ్బాయికి పెద్ద అపకారం ఒకటి చేశానండి అన్నారు ఏమిటి చేశాను వాడు ఎంబీబీఎస్లో వాడికి అర్హత లేకపోయినా నేను సీటు కొని వాడిని ఎంబీబీఎస్లో జాయిన్ చేసి వాడికి ఒక ఫస్ట్ అపకారం అది చేశాను ఓకే సెకండ్ అపకారం ఏం చేశానంటే అంటే మొత్తం మీద వాడి జీవితాన్ని పాడు చేయడంలో నా పాత్ర ఉన్నది ఏమిటి రెండో అపకారం ఏమిటి వాడు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో ఎనాటమీ పరీక్ష ఫెయిల్ అయితే నేను ఆ ప్రొఫెసర్ గారిని కలిసి నాకుండే పలుకుబడంతా వినియోగించి వాడు పేస అయ్యిట్లా చేశాను అయింది వీడు ఎంబీబీఎస్ ప్యాస్ అయ్యాడు ఎందుకంటే థర్డ్ ఇయర్ నాటే నాలుగేళ్లలో పేస్ అవ్వాల్సిన ఎంబీబీఎస్ని వీడు ఏడేళ్లలో ప్యాస్ అయ్యాడు ప్యాస్ అయ్యి వాడిని హౌస్ సర్జనరీసీ చేయరా అంటే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదో తెలిసినా వాడికి సబ్జెక్ట్ రాదు సబ్జెక్ట్ వస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ రాని దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్ట్ రాదు వాడికి వాడి నెత్తి మీద ఈయన కేవలం కట్నం కోసమని ఎంబీబీఎస్లో జాయిన్ చేశాడు ఎంబీబీఎస్లో ఉన్నట్లయితే ఆ పర్టికులర్ కమ్యూనిటీలో ఎంబీబీఎస్లో కనుక వాడు జాయిన్ అయినట్లయితే వాడికి పాతిక లక్షలు కట్నం ఎంబీబీఎస్ కాకుండా బీకాంలో జాయిన్ అయితే ఐదు లక్షలు కట్నం అంత డిఫరెన్స్ ఉంది ఆ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ ట్వంటీ ల్యాక్స్ కోసం ఎంబీబీఎస్ జాయిన్ చేశాడు ట్వంటీ ల్యాక్స్ వచ్చింది కానీ వాడి జీవితం పాడైంది వాడు కనుక ఏ బీకామ్ ప్రశ్న చదివి ఉంటే వాడు సుఖంగా ఉండి వాడిని నేనే పనిచేశాను వాడు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి పనికిరాడు మరి ఏ పని చేయలేడు ఎంబీబీఎస్ ప్యాస్ అయిన వాడు డాక్టర్ ప్రాక్టీస్కి పనికిరాడు మరి ఏ పని చేయలేడు ఆ మధ్యకాలంలో కలిసినప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ అనో ఏదో అంటున్నాడు అయినా సో వాడి జీవితాన్ని నేనే పాడి చేశానండి వాడికి దిశ లేకుండా చేశాను సో మనం ఎప్పుడూ కూడా మన కామనతోటి మన భయంతో లైఫ్ యొక్క ఫ్లోని మాడిఫై చేసేందుకు మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడే యూ హ్యావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్ టు యువర్ శల్ఫ్ సపోజ్ హీ యాక్సెప్టెడ్ ఆ కుమారుడు ఎంబీబీఎస్ కానక్కర్లేదు నాకు ఐదు లక్షలు కట్నం చాలు పాతికి లక్షలు కట్నం అక్కర్లేదు అని యాక్సెప్ట్ చేసాడనుకోండి ఆయన సుఖంగా ఉండేవాడు ఆయన కుమారుడు సుఖంగా ఉండేవాడు ఈ యాక్సెప్టెన్స్ను మరింత ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొంది ఉండేవాడు ఉండేవాడు కాబట్టి యాక్సెప్ట్ అంచేతనే మనం ఎలా ఉండ అంటే హయ్యెస్ట్ ఐడియల్ ఏమిటంటే కామన పెట్టుకోవద్దు భయం పెట్టుకోవద్దు వచ్చేదాన్ని రాని పోనీదాన్ని పోనీ పోనీదాన్ని పోనీ అంటే మీరేమో వదిలిపెట్టక్కర్లేదు అది వెళ్ళిపోవాలంటే అది పోనీ అంటే జస్ట్ బిఏ విట్నెస్ యాక్సెప్ట్ చేయని అర్థం అది పోయేది ఎలాగో పోతుంది వచ్చేది ఎలాగో పోతుంది నేను పోని పోను అదేం పోవడం ఆగిపోదు కాబట్టి అండ్ యాక్చువల్ ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి అబ్జర్వ్ ది యాక్చువల్ యాజ్ యాజ్ అండ్ వ్యాన్ ఇట్ హ్యాపన్స్ ఆయా ఘటనలు ప్రధానమైన ఘటనల గురించి చెప్తున్నా చిల్లర చిల్లర ఘటనల గురించి మీరు ఆటో ఎక్కడానికి వెళ్ళారనుకోండి ఆటో ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళడానికి బోడ్డు మీద అక్కడ ఈ ప్రిన్సిపుల్ని సీరియస్గా అప్లై చేయమని నేను చెప్పట్లేదు అలాగ అప్లై చేయడం కాదు ఈ ప్రిన్సిపుల్స్ ఓవరాల్ లైఫ్ని శాసించేటువంటి ప్రిన్సిపుల్స్ కాబట్టి సో ప్రధానమైన లైఫ్ యొక్క యాటిట్యూడ్ ఇలా ఉండాలని చెప్తున్నా ఇన్ని స్మాల్ ఈవెంట్స్ విషయంలో మీరు ఎలా అప్లై చేసుకోవాలన్నది అది ఆ వ్యక్తి చూసుకోవాలి ఒకప్పుడు మరి అలాగే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ టె ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ గోళ మూలంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎలా తయారైందంటే ఈ మోస్ట్ అన్సర్టన్గా తయారైంది మీరు వెళ్ళి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అప్పటికి చేరుకోవాలంటే వీ కాంట్ సే వి కాంట్ సే ఇంటర్నేషనల్ ట్రావెల్ పూర్వంలాగా కాదు ముందు స్వామి వర్ధానందజీ వచ్చారు ఆయన డైరెక్ట్గా హైదరాబాద్లో దిగాల్సిన ఆయన తెలవర్థానం మూడు గంటలకి ఫ్లైట్ రావాలి నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్కి మూడు గంటలకి ఇలా వెళ్ళేప్పటికి ఫోన్ కాల్ వచ్చింది ఏమైనా మెసేజ్ వచ్చింది ఈ సేలలో ఉన్నాయి కాబట్టి ఒక మెసేజ్ ఒకటి వచ్చింది ఆయన బాంబేలో ఫ్లైట్ మిస్ అయ్యారు అని మెసేజ్ వచ్చింది ఫ్లైట్ మిస్ అవ్వడం ఉంటే ఏటో నాకు తెలుసు ఇరవై గంటలు ప్రయాణం చేసి బాంబేలో దిగేపటికి నీకు ఫ్లైట్ లేదు అనే మాట వినపడితే నెత్తి మీద పిడుగు వేస్తే కూడా ఈజీ ఆయన ఆ వయస్సులో నీరసంగా ఉండి కూడా బాంబే వచ్చి ప్రారంభంలో మిస్ అయితే నష్టం అనేది వెనక్కి వెళ్తాం ప్రయాణం చేస్తాం బాంబే వచ్చి ఫ్లైట్ మిస్ అయ్యారంటే వాడు సిక్స్ అవర్స్ తర్వాత మరో ఫ్లైట్లో అడ్జస్ట్ చేశాడు హీ వాస్ హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు డూ దాట్ లేకపోతే ఎయిర్ ఇండియా వాళ్ళు మాకేం సంబంధం లేదండి బాంబే తీసుకొచ్చి పారేసిన మాకేం సంబంధం లేదంటారు మరి మేము హైదరాబాద్ వెళ్ళాలి కదా అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ లేదు ఏం చేయమంటారంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉండదు తెలవర్ధాం ఫ్లైట్ అయిపోతే ఇంక ఉండదు మరి ఇండియన్ ఎయిర్లైన్స్లో పెట్టాలంటే ఎయిర్ ఇండియా వేరండి ఇండియన్ ఎయిర్లైన్స్ వేరండి అంటాడు వాడు అసలు మీకు సమాధానం చెప్పడు లేకపోతే ఎయిర్ ఇండియాలోనూ కస్టమర్ డెస్క్ అని ఒకటి ఉండదు అది చూపిస్తుంది కస్టమర్ డెస్క్ దగ్గరికి వెళ్తే వాడు ఉంటాడు అక్కడ చోట్లేదు అంటుంటే నేనేం చేస్తానని వాడు ఉంటాడు వీటి దగ్గరికి వెళ్తే కస్టమర్ డెస్క్ దగ్గరికి వెళ్ళాడుంటాడు ఈ విధంగా ముప్పతెప్పులు పెట్టేస్తారు వాడు నేను మద్రాసులో పడ్డాను ఒకసారి సో ఆవేళ పొద్దున్న ఫ్లైట్ మిస్ సాయంకాలం వచ్చాను కాబట్టి నేను ఫ్లైట్ జరిగి తీరాలి అని పెట్టుకుంటే అది నడవదు ఐ టెల్ యూ కాబట్టి అంత చిన్న విషయంలో కూడా ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాల్సి రావచ్చు ఒకప్పుడు సో నేను ఏంటంటే హౌ టు అప్లై అన్నది యూ హ్యావ్ టు వర్క్అవుట్ ది డీటైన్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి సుఖం కలిగిందనుకోండి చాలా వెంట వెంటనే దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసేస్తాం సో దుఃఖం వచ్చిందనుకోండి మనిషి యొక్క యుక్తి శక్తి అంతా ఆ దుఃఖాన్ని అంగీకరించకుండగా దాన్ని తిరస్కరించడానికే వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానివల్ల ఏమీ ఒరిగిదేమీ లేదు నిజానికి ఓ మహాత్ముడు ఏమని చెప్పారంటే అంటే మరి ఇది మీకు ఈ ఫిలాసఫీ వినడానికి మరి మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి ఆ ఈగోని డిఫైన్ చేయమన్నారు మనమే మీరు ఈగోని డిఫైన్ చేయండి ఎందుకంటే ఈగో ఈజ్ నాట్ ఏ రియల్ ఎంటిటీ మా వేదాంతులుగా అసత్యం తెలుస్తూ ఉంటుంది ఈ ద్వైతులకి వాళ్ళ మొహం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళని అలాంటి పెడితే సో ఈగో అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఎంటిటీ ఇట్స్ ఎ ఫాల్స్ ఎంటిటీ సో ఫాల్స్ ఎంటిటీ అన్నప్పుడు వైల్ బీయింగ్ ఏ ఫాల్స్ ఎంటిటీ ఇట్ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ ప్రాబ్లం హౌ వాట్ ఈస్ ది మెకానిజం ఆ మీరు డిఫైన్ చేయండి అన్నారు అంటే నేను ఏవో చెప్పకపోతే అలా కాదు మీరు ఈగోని ఇలాగే దిస్ ఈజ్ ది ఈగో ఏంటంటే ఏదైతే ఎప్పటికీ సుఖం కోసమే అర్రులు చాచుతూ ఉంటుందో దుఃఖం రావడానికి వీల్లేదని తన శక్తి యుక్తులన్నిటినీ ఒడ్డీ ఎదురే పోరాడుతూ ఉంటుందో సంఘర్షణ చేస్తూ ఉంటుందో అది ఈగో అని చెప్పారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆయన అడిగారు నన్ను స్వామీజీ ఆత్మజ్ఞానానికి ఆటంకం ఏమిటో చెప్పండి అన్నమాట మీరు అరడతన ఆటంకాలు చెప్పదు ఒక్క ఆటంకం చెప్పండి నేను ఏదో అజ్ఞానం చెప్పాను మీరు సరిగ్గా చెప్పలేదు ఏమిటో మీరే చెప్పండి ఈగో ఈగో ఈజ్ ది మేజర్ ఆప్షన్ అంటే అర్థమేటో తెలుసునండి మీరు ఇంప్లికేషన్స్ వింటే మరి ఆశ్చర్యపోతారు ఈగో ఆటంకం ఉంటే అర్థం ఏటో తెలుసిన ఎంతకా మీరు ఎంతకాలం అయితే నేను ఒక వ్యక్తిని అని తలపోస్తారో అంతకాలం మీకు ఆత్మజ్ఞానం కలగదు అదే అర్థం నాకు ఈగో అంటే అది ఉంటుంది అది పోతుంది అనుకునేది అలాగనుక్కున్నారు ఐఎమ్ ఏ పర్సన్ అని మీరు ఎంతకాలం అనుకుంటారో అంతకాలం మీకు ఆత్మజ్ఞానం కలగదు అసలు నేను మాట్లాడుకుంటా ఆర్యూఏ పెర్సన్సన్ ఎందుకంటే మీరు చెప్పండి నిద్ర నిద్రను ఊరికే చెప్పడం ఒక ప్రధానమైన ఎగ్జాంపుల్ ఇన్ స్లీ యు ఆర్ నాట్ ఏ పర్సన్ సో ఈ ప్రశ్న మీరు ఆలోచించదగ్గ ప్రశ్న ఆర్యు పర్సన్ నిద్రలో యు ఆర్ నాట్ ఏ పర్సన్ ఒక వ్యక్తి మీరేం కాదు నిద్రలో తర్వాత ఇంకోటి నేను మీకు చెప్తాను మీరు సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది యూఆర్ ఎ పర్సన్ ఓన్లీ వెన్ యూఆర్ సెల్ఫ్ కాన్షియస్ సెల్ఫ్ కాన్షియస్ అంటే హిమ్సెల్ఫ్ తన గురించి తాను చాలా చాలా సీరియస్గా భావన చేసినప్పుడు దాన్ని సెల్ఫ్ కాన్షియస్ ఉంటాడు ఇప్పుడు మిమ్మల్ని వంద ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్తాడు స్టేజ్ మీదకి వెళ్ళేలా వణుకుతూ ఉంటాడు స్టేజ్ ఫియర్ అంట ఏమిటది స్టేజ్ ఫియర్ స్టేజ్ ఫియర్ ఏమిటంటే వాడు మామూలుగా ఉన్నప్పుడు హీఈ్ నాట్ దట్ మచ్ సెల్ఫ్ కాన్షియస్ స్టేజ్ మీదకి వెళ్ళేప్పటికి బాగా సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాడు వంద మంది తనను చూస్తున్నారనేప్పటికీ ఈ వంద మంది యొక్క చూపులలో తన గురించి ఏమనుకుంటున్నారో మంచిగా అనుకుంటారో చెడ్డగా అనుకుంటారో ఎప్పుడు చేస్తారో కండెమ్ చేస్తారో అని ఎప్పుడైతే వంద మంది కళ్ళు తన మీద పడ్డాయో తాను కూడా తన గురించి భూతద్ధంలో చూసుకున్నట్టుగా చూసుకుంటాడు సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్షియస్ అంచేతనే మనిషి వీధిలో ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఓ లొంగి పెంచగట్టిన భుజం మీద ఓ పాతకండ వేసుకుని ప్రచారం చేస్తూ ఉంటాడు అవునా అదే వీధిలోకి వెళ్ళేప్పుడు ఏం చేస్తాడు సూటు బూటు వేస్తాడు ఎందుకని వై బికాజ్ వీధిలోకి వెళ్ళేప్పుడు హీ బికమ్స్ మోర్ సెల్ఫ్ కాన్షియస్ సెల్ఫ్ అంటే బాడీ ఐడెంటిఫైడ్ సెల్ఫ్ అండి అదే ఆత్మ కాదు ఈగో ఈగో అనమాట బాడీ ఐడెంటిఫైడ్ ఈగోతోటి కాన్షియస్ అయిపోతాడు ఇంట్లో ఉన్నప్పుడు హీఈ్ నాట్ దట్ మచ్ సెల్ఫ్ కాన్షియస్ వీధిలోకి వెళ్ళినప్పటికీ బాగా సెల్ఫ్ కాన్షియస్ అవుతాడు కాబట్టి తాను ఒక వ్యక్తిని అనే ఈ భావన వ్యక్తిత్వ భావన అంటారు సెల్ఫ్ కాన్షియస్ అనేదాన్ని వ్యక్తిత్వ భావన ఈ వ్యక్తిత్వ భావన కూడా హెచ్చు మనకు కనపడుతున్నాయా లేదా హెచ్చుతగ్గులు ఉన్నాయా లేదా ఏమంటే నిద్రలో గురక పెట్టారనుకోండి మీరు మీకు యూఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్ కానీ తెలివి వచ్చిన తర్వాత మీరు గురక పెడతారు అనే వాళ్ళైనా చెప్తే బాధపడతారు ఎందుకంటే ఆ వ్యక్తిత్వ భావన అంటే యాజ్ ఐఎమ్ ఏ పర్సన్ అండ్ దిస్ ఈజ్ ఏ క్వాలిటీ విచ్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఒక పర్సన్కి ఈ లక్షణం ఉండకపోతే బాగుండును అని అనిపిస్తుంది వెంటనే ఒకడు ఉంటాడు అక్కడెక్కడో వాడు అంటాడు నీకు గురక నిద్రలో గురక లేకుండా నేను అందిస్తాను అంటాడు ఉన్నారు స్లీప్ యాప్నియా అని పెద్ద డిసిప్లిన్ ఇది అమెరికాలో ఇదో పెద్ద డిసిప్లిను వాడు ఈ గురక మీద వాడు ఏవో కొన్ని మందులు కొన్ని సలహాలు ఎదుర్కొన్న తన దగ్గర పెట్టుకుని ఓ పెట్లో పెట్టుకుని వాడు వ్యాపారం చేసేస్తూ ఉంటాడు వాడు పెద్ద కన్సల్టెంట్ హీ అర్నల్స్ లాట్సఫ్ మనీ హీ పేస్ హ్యూజ్ ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్ అంకుల్ శామ్కి చాలా మంచి ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటాడు ఏమిటండి మీ వృత్తి అంటే గురకే నా వృత్తి స్వామీజీ అని చెప్పాడు గురక గురక గురించి వైద్యం చేస్తారా మీరు అవును గురక పెట్టివాడికి గురక తెలియదు కదా అంటే తెలియకోవడానికి మొన్నటి పొద్దున్న లేచినప్పుడు తెలుస్తుందా తెలియదా అంటే ఎలా తెలుస్తుంది అంటే భార్య కాబట్టి ఎనీవేస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వ్యక్తిత్వ భావనలో హెచ్చు తగ్గులు ఉంటాయి జాగ్రత్త అవస్థలో కూడా మీరు ఒకప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు లెస్ సెల్ఫ్ కాన్షియస్ ఉంటారు వీధిలో వెళ్ళేప్పుడు ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎక్యూట్గా తయారవుతుంది ఏమంటే హెచ్చు తగ్గులు ఉన్నాయంటే మీరు ఆలోచించండి దేర్ఆర్ అకేషన్స్ మీకు ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అసలేని అకేషన్స్ కూడా ఉంటాయి జాగ్రత్త అవస్థలోనే దేర్ ఆర్ గ్యాప్స్ ఇన్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అప్పుడు మీరుంటారు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు మీరు ఉంటారు వ్యక్తిత్వ భావన ఉండదు సో నేను అడిగే ప్రశ్న ఏమిటంటే సో నేను వ్యక్తిని నేను వ్యక్తిని అనే ఆ భావన మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు వాట్ ఆర్ యూ నేను వ్యక్తిని అనే భావన ఉన్నప్పుడే మీరు వ్యక్తి అవుతారు సో వెన్ దట్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఈజ్ మిస్సింగ్ ఆ ఇన్బిట్వీన్ గ్యాప్స్లో వాట్ ఆర్ యూ తర్వాత ఇంకో మాట అంట నేను ఒక వ్యక్తిని అనే భావన ఆ ధారణ అది మెమొరీ మీద ఆధారపడి ఉంటుంది స్మృతి మీద ఆధారపడి ఉంటుంది నేను ఫలానాప్పుడు పుట్టాను అని మొత్తం హిస్టా హిస్టరీ అంతా కూడా అది గుర్తులో ఉండాలి ఆ హిస్టారిక్ సెల్ఫ్ సో మెమొరీ ఉన్నప్పుడే వ్యక్తిత్వ భావన ఉంటుంది నేను ఆర్ అకేషన్స్ వెన్ దేర్ ఈజ్ నో మెమొరీ మీరు బాగా ఉల్లాసంగా నవ్వినప్పుడు మహానందాన్ని అనుభవించినప్పుడు మహా అనుభవించినప్పుడు మీరు మామూలుగా నడుస్తున్నారు అనుకోండి హఠాత్తుగా పిడుగు అనుకోండి ఇక్కడ కూర్చున్నట్టుగా బయట పిడుగు అనుకోండి అప్పుడు మీకు వెంటనే ఒళ్ళు జల ధరిస్తుంది ఆ జల ధరించినప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు సో అలాగంటే అనేక గ్యాప్స్ ఉంటాయి మెమొరీ ఉండదు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు అప్పుడు దెన్ వాట్ వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ మీకు అర్థమైందంటే మీమాంస సో మీరు ఒక నేను ఒక వ్యక్తిని అనుకుని మీరు పొరపడ్డారు యు ఆర్ నాట్ ఏ పెర్సన్ యుఆర్ దెన్ వాట్ ఆర్ యు ఆర్ దంపెర్సనల్ లైఫ్ ఈజ్ నాట్ పెర్సన్ లైఫ్ ఈజ్ నాట్ పెర్సనల్ లైఫ్ ఈజ్ ఇంపెర్సనల్ ఈ పెర్సన్ అనే వ్యక్తిత్వం అనే ఏదైతే ఉన్నదో ఈగో ఏదైతే ఉన్నదో ఇది ఒక షాడో మాత్రమే మనిషికి నేడకి ఎటువంటి సంబంధమో ఆ ఆత్మ చైతన్యము లైఫ్కి నేను ఒక వ్యక్తిని అనే ధారణకి మధ్యన అట్టి సంబంధం ఉన్నది కాబట్టి ఈగో ఈ పెర్సన్ నేను ఒక పెర్సన్ అనేటువంటి ఈగో ఉంది చూసారా అదియే ఆటంకము కాబట్టి యాజ్ లాంగ్ హాజ్ నేను ఒక వ్యక్తిని నేను ఒక పెర్సన్ని పెర్సన్ అని మీరు ఎప్పుడైతే అన్నారో ఇంకా తర్వాత అన్నీ వచ్చేస్తాయి నేను పురుషుణ్ణి నేను స్త్రీని నేను భార్యని భర్తని తండ్రిని తల్లిని తర్వాత బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి మరొకటి ఆంధ్ర వాడిని ఇవన్నీ వచ్చేస్తాయి బేసికల్గా ఫస్ట్ ఆమె ఏ పెర్సన్ అని మీరు అనుకున్నారు ఐఎమ్ ఏ పర్సన్ దట్ ఈగో దట్ ఈస్ ది ఈగో అదియే ఆత్మజ్ఞానానికి పెద్ద ఆటంకం అది మీరు తీసివేయగలిగితే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అది మీరు తీసివేయలేకపోయారు అనుకోండి సపోజ్ నేను సన్యాసం తీసుకుని నేను ఒక సన్యాసిని అని అనుకుంటూ కూర్చున్నాను అనుకోండి సన్యాసం తీసుకోవడం అంటే ఉన్నవన్నీ వదిలిపెట్టేయడం అంతేగాని ఇవి వదిలిపెట్టి మరొకటి పట్టుకోవడం కాదు సో ఎ పర్సనాలిటీ ఈజ్ బర్న్డ్ ఒక వ్యక్తిత్వము అది దహించి లేకపోతే అది ఇన్ని కాలంలో కలిపేయటం మళ్ళీ నదిలో పారేస్తాం ఆ వ్యక్తిత్వాన్ని దాన్ని నదిలో పారేసి మరో వ్యక్తిత్వాన్ని పట్టుకొచ్చాడంటే అది ఇంకా సన్యాసం ఏంటి సన్యాస మళ్ళీ పట్టుకోవడం ఉండదు ఇంకా సన్యాసమే ఇప్పుడు సన్యాసం తీసుకుని అంటే ఒక వ్యక్తిత్వం పోయింది ఇప్పుడు ఇంకో వ్యక్తిత్వాన్ని వీడిని మీద వేసుకుంటాడు నేను సన్యాసిని ఫలానా సంప్రదాయానికి చెందిన వాడిని ఇప్పుడు మామూలుగా ఇవి వ్యక్తి అయితే నేను బ్రాహ్మణుడిని క్షత్రియుణ్ణి తండ్రిని తల్లిని భార్యని భర్తనే అనుకుంటాడు కదా అలాంటివివో ఇంకో కొన్ని వీడు అనుకుంటాడు నేను సన్యాసిని ఈ సంప్రదాయానికి చెందినవాడిని కాబట్టి మరో సంప్రదాయం వాళ్ళకి మనకి పడదు సో మేము చిన్నవామి మిషన్ వాళ్ళు అండి మీతో మాకు సంబంధం లేదని ఇలాగేదో సంథింగ్ లైక్ దిస్ తర్వాత నేను పీఠాధిపతిని నేనేమో వీళ్ళు నాకంటే తక్కువ సన్యాసులు వీళ్ళకంటే నేను గొప్ప సన్యాసిని అని ఈ విధంగా ఆ సన్యాసం చుట్టూ ఇంకో ఈగోని వీడికి క్రియేట్ చేస్తాడు వీడు ఒక ఈగో వదిలిపెట్టి మరో ఈగోని పట్టుకున్నాడు ఎప్పుడైతే ఈగోని క్రియేట్ చేశాడో ఆ ఈగోని నిలబెట్టడానికి చుట్టూ స్ట్రక్చర్ కూడా కడతాడు ఓ బిల్డింగ్ కూడా కడతాడు ఈగోని నిలబెట్టడానికి ఈగో ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుంది నేను ఒక బిల్డింగ్కి ఓనర్ని అంటే ఆ ఈగో బాగుంటుంది ఏ బిల్డింగ్ లేకుండా ఎక్కడా అక్కడ తిరుగు అన్న ఈగో కంటే బిల్డింగ్ ఓనర్ని అనే ఈగో బాగుంటుంది కాబట్టి మీకు ఇప్పుడు నేను రెండు ఫార్ములాలు చెప్పాను ఒకటే సుఖదుఖముల సుఖము సుఖ దుఃఖముల వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్కి ఆటంకంగా నిలిచేదేవిటి ఈగో ఈగో ఏం చేస్తుందంటే సుఖమే ఉండాలి సుఖాన్ని పోనివ్వరాదు దుఃఖము దరిదాపులకి రానివ్వకూడదు అని సో సో నవ్ ది సుఖ దుఃఖ నాన్ యాక్సెప్టెన్స్ ప్రాబ్లమ్ని మీరు ఈగోకి రెడ్జూస్ట్ చేశారు ఇట్ ఈస్ ది ఈగో విచ్ ఇస్ ది కల్పరెట్ విచ్ ఇస్ ది విలన్ ఆఫ్ ది పీస్ రైట్ ఇప్పుడు ఈగోని ఫర్దర్గా ఎలా రిడ్యూస్ చేశారు మీరు అంటే సుఖాన్ని యాక్సెప్ట్ చేస్తూ దుఃఖాన్ని సుఖాన్ని ఆహ్వానిస్తూ దుఃఖాన్ని నిరాకరించేది ఈగో ఇది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమిటి ఈగో ఉన్నంత కాలము ఆత్మజ్ఞానము మోక్షము లేదు ఇప్పుడు ఈ రెండు కలిపితే మీకు సొల్యూ ఇప్పుడు మీకు ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది ఏమిటి సొల్యూషను అంటే సుఖమును దుఃఖమును సమంగా తీసుకోనువు ఎప్పుడైతే సుఖ దుఃఖముల ఎందు సమత్వం ఈగోకు ఉన్న ప్రధానమైన బలం అదే ఏమిటి సుఖాన్ని ఆహ్వానించడము సుఖాన్ని గట్టిగా పట్టుకోవడం దుఃఖాన్ని తోసేస్తూ ఉండటం అది ఈగోకు ఉన్న బలం మీరు ఎప్పుడైతే సుఖ దుఃఖముల ఎందు సమత్వాన్ని తీసుకొచ్చారో మీ ఈగో యొక్క బలము క్రమక్రమంగా శిథిలమైపోతుంది శిథిలమైపోయి ఈగో ఎలా తయారవుతుందంటే ఉందా లేదా అన్నట్టుగా తయారవుతుంది ఐఎమ్ సోన్సో అనే భావన కలగనే కలగదు ఎదరవాడు గుర్తు చేస్తే కలగాలి సో ఎదర్వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మహాత్మాజీ నమస్కారం నేను మీ అన్నాడు అనుకోండి అప్పుడు మహాత్ముడు వెంటనే కంగారు ఉలిక్కిపడి అబ్బేబిబ్బే శిష్యుడు లేదు ఇది లేదు అంతా అద్వైత పరబ్రహ్మే అని అండవు అవున సరే ఉంది ఏమిటి విషయం బట్ హీ నోస్ హిన్ హిస్ హార్ట్ ఆఫ్ థాట్స్ దట్ ఈ భేదము కల్పితము అని తెలుస్తూనే తన ఏదో ఒక వ్యక్తిత్వాన్ని ఎదరవాడు ఆరోపించినా తాను ఆ వ్యక్తిత్వాన్ని ఆరోపించుకోడు ఎదరవాడు ఆరోపిస్తే పర్వాలేదు ఎందుకంటే వ్యవహారం కోసం వాళ్ళు ఆరోపిస్తారు తాను ఆరోపించుకోడు సో సో ది పాయింట్ ఈజ్ ఎప్పుడైతే సుఖము ఎడల తీవ్రమైన ఆకర్షణని దుఃఖము ఎడల రండి రెడ్డి గారు ఇక్కడ మీకు కావాల్సిన చోటు నిలర అక్కడ ఎదురకుండా కుర్చీలో కూర్చో దుఃఖము ఎడల తీవ్రమైన వికర్షణ ఈ రెండూ కూడా ఈగోకు ఉన్నటువంటి బలము ఈ రెండే ఈగోని నిలబెట్టే స్తంభాలు ఈ రెండే మీరు క్రమక్రమంగా ఆ రెండు స్తంభాలని శిథిలం చేసుకుంటూ పోయారనుకోండి ఏమవుతుందో తెలుసిన నేనొక పర్సన్ని అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ పర్సనాలిటీ మీద ఉండేటువంటి ఇంటెన్స్ అటాచ్మెంట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ ఈగో యొక్క బలం తగ్గిపోయి ఈగో శిథిలం అయిపోతుంది ఈగో బాగా పలసబడిపోతుంది డీఫ్లేట్ అయిపోతుంది ఇగో డిఫ్లేట్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు వెంటనే మీకు ఆత్మస్వరూపం చక్కగా ప్రకాశిస్తుంది మేఘాలు పక్కకి తప్పుకోగానే సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు మేఘాలు తప్పుకున్నాక ప్రకాశించడం కాదు అంతకుముందు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు మేఘాలు తప్పుకోగానే ఆ ప్రకాశం యొక్క అనుగ్రహం మనకు కలుగు అనుభూతి మనకు కలువు అలాగే ఆత్మ ప్రకాశం యొక్క అనుభూతి మీకు కలువు అని ఆ మహాత్ములు చెప్పారు నేను అన్నాను ది కంక్లూషన్ వాట్ ఐ గాట్ ఈస్ కంక్లూషన్ ఏమిటంటే సుఖ దుఃఖము లేడలా సమచిత్తమును కలిగి ఉండవలసింది అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ బోత్ అంటే ఆయన అన్నారు నువ్వు యాక్సెప్టెన్స్ డెవలప్ చేసుకోవాలంటే నీకు ఒక ఉపాయం చెప్తాను ఏమిటది ఇప్పుడు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు త్రాసులు ఉందనుకోండి ఇటువైపు తగ్గడా అటువైపు తక్కడా ఉంటుంది ఇటువైపు ప్లేటు అటువైపు ప్లేటు దీంట్లో మరీ బరువు ఎక్కువ ఉంది దాంట్లో మరీ బరువు తక్కువ ఉందనుకోండి ఆ రెండింటినీ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒకప్పుడు ఎలాగ ఉంటుందంటే ఇక్కడ బరువు తగ్గి తీసేసి అక్కడ ఎక్కువ బరువు వేస్తే ఈ సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అయ్యి ఆ తర్వాత ఈక్వల్ చేయొచ్చు ఎనీవే ఇట్ ఈస్ లైక్ దిస్ ముందు మీరు ఏం చేస్తారంటే సుఖాన్ని పెద్ద పట్టించుకోవడం మానేయండి సుఖముయేటలా అసలు ఏమీ శ్రద్ధ పెట్టద్దు దుఃఖాన్ని ఆహ్వానించండి తాత ఇన్వైటింగ్ వెన్న దుఃఖం అంటే పని కట్టుకున్న దుఃఖాన్ని తెచ్చుకోమని కాదు దుఃఖం వచ్చినప్పుడు యు ఇన్వైట్ ఇట్ దుఃఖాన్ని ఎప్పుడైతే మీరు ఇన్వైట్ చేశారో సుఖము ఎడల ఎప్పుడైతే మీరు విరక్తిని చూపించారో అంటే వైరాగ్యం దీన్ని సెల్ఫ్ డినైయాలని అంటారు డైటింగ్ అంటే మరి అలాగే ఉంటుంది డైటింగ్లో కూడా ఈ ప్రిన్సిపుల్స్ అన్నీ వర్తిస్తాయి డైటింగ్లో ఏం చేస్తారంటే కరెక్ట్గా డైటింగ్ చేసి ఏం చేస్తాడంటే వాడికి నచ్చి వస్తువు ఎదురకుండా వచ్చినప్పుడు హీ చాలా పర్పస్ఫుల్గా విల్ పవర్ని జనరేట్ చేసి దాన్ని పర్టికులర్గా అవాయిడ్ చేస్తాడు బాగా దూరంగా పెడతాడు దాన్ని దాన్ని నచ్చని వస్తువు ఎదురుకుండా కాకరకాకూర లాంటిది వచ్చినప్పుడు పని కట్టుకుని అదొక కార్యక్రమం కింద పెట్టుకుని దాన్ని తింటాడు బాగా నచ్చిన వంకాయ కారం పెట్టుకోర్రో ఏదో ఉందనుకోండి దాన్ని అది ఒడ్డించినా కూడా ఇది నేను తిన్నాను అని నిర్ణయం చేసుకుని తిన మానేస్తాడు చేదుగా ఉండే కాకరకాయ కూరనే నేను తింటాను అని తింటాడు ఎప్పుడైతే ఈ పని చేస్తాడో ది స్కేల్ రివర్స్ అయిపోయింది సుఖము ఎందుండే ఆకర్షణ స్లైట్లీ వికర్షణ సైడ్కి తీసుకెళ్ళిపోతాడు దుఃఖము ఎందుండే వికర్షణని స్లైట్లీ ఆకర్షణ వైపుకి తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతే ఇప్పుడు బ్యాలన్సింగ్ యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది సమత్వం వచ్చేస్తుంది చేతనే నీవు ఈ అహంకారాన్ని ఈగోని లేకపోతే పర్సనాలిటీ ఏదైతే ఆత్మజ్ఞానానికి ఆటంకంగా ఉందో దానిని నీవు దూరం పెట్టాలంటే నీవు సెల్ఫ్ డెనయల్ సెల్ఫ్ అబ్నిగేషన్ అంటాడు స్వామి వివేకానంద చాలా బాగా చెప్తాడు సెల్ఫ్ అబ్నికేషన్ జస్ట్ రిజెక్ట్ వాటెవర్ రీజన్ ఇప్పుడు బాగా చదిస్తుంది అనుకోండి వెన్నీళ్ళు ఉన్నాయనుకోండి స్నానం చేయడానికి మీరు ఏం చేస్తారంటే అంటే నేను ఇప్పుడు అలా చేయండి కాదు దృష్టాంతం చెప్తున్నాను వీడు ఏం చేస్తాడంటే వీడు వెండిళ్ళు ఉన్నాయి కంఫర్టబుల్గా ఉంటుందని తెలిసి కూడా ఆ వెన్నీళ్ళని బకెట్ని పక్కన పెట్టేసి హరహర మహాదేవ్ అంటూ ఆ చన్నీళ్ళు వణికిపోతూ వాటితో స్నానం చేసేస్తాడు దుఃఖాన్ని ఆహ్వానిస్తాడు సుఖం ఎడల ఒక విరక్తిని పెంచుకుంటాడు సెల్ఫ్ ఆబ్రి సెల్ఫ్ డెనయల్ ఈ సెల్ఫ్ డినయల్ సంసార్లు చేయలేరు లౌకికులకి అసలు ఈ వాక్యాలే నచ్చు లౌకికులకి ఇవంతా కూడా ఇదేదో పిచ్చోడు వీడు అనుకుంటారు అంచేతనే వీళ్ళు పిచ్చి ఈ వేదాంతలు ఓ రకమైన పిచ్చిఓడే వీళ్ళు దాంట్లో సందేహమే ఉంది అంతర్ముఖుడు పిచ్చివాడు కాకపోతే ఇంకేమి అంతర్ముఖుడు పిచ్చివాడే జడభరతుడు ఆయన జడు అన్నారు అందర్ముడు అంటే అర్థం ఏమిటి మూర్ఖుడు పిచ్చివాడు అర్థం కాబట్టి పక్క చక్కటి వేణీళ్ళు ఉంటే వేణిళ్ళు స్నానం చేయకుండా ఉనికిపోతూ హర్హర అంటూ చన్నేళ్లు స్నానం చేస్తాడు పిచ్చిఓళ్ళ ఉన్నాడండి అని అనరు అలాగే తనకి నచ్చిన కూర వేస్తే అత్తిండమ్మ అనేసి అదేదో చేదుది మింగుతాడేవిటండి వీడేం పిచ్చివాళ్ళ ఉన్నాడండి సో ఆ విధంగా సో వీడు పిచ్చివాళ్లాగా తయారవుతాడు ఇన్ దిస్ సెన్స్ అంటే సెల్ఫ్ డినయల్ని బాగా ప్రాక్టీస్ చేస్తాడు తా ఆకర్షణ సుఖమునం పని కట్టుకుని దూరంగా పెడతాడు ఎప్పుడైతే ఇలా చేస్తాడో ఇంతకుముందున్న ఈగో పొజిషన్ రివర్స్ అవుతుంది అంటే పాజిటివ్ ఈగో అంతా కూడా జీరో ఈగో అయిపోవడం సమచ సమ అంటే జీరో ఈగో సమదు సుఖం అన్నది జీరో ఈగో వీడు నెగిటివ్ ఈగోకి తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడైతే పాజిటివ్లో ఉన్నదాన్ని నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోతాడో బ్యాలెన్స్ అయిపోయి సమ దగ్గర సెటిల్ అవుతుంది సమ దుఃఖ సుఖం అంటే ఈగో కూడా ఉండి కూడా లేనట్టుగా ఉంటుంది అప్పుడు వాడు ఆత్మస్వరూపాన్ని చాలా సరళంగా తెలుసుకుంటాడు ఇది ఒక ప్రణాళిక కొంచెం కఠినమైన ప్రణాళిక సమదుఃఖ సుఖం అంటే దీని రహస్యం ఏంటంటే మనము సుఖాన్ని సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నంతకాలం దుఃఖాన్ని దూరంగా పెట్టాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నంతకాలం మనకి ఫ్రీడమ్ ఉండదు సుఖం సంపాదించాలి అని ప్రయత్నం చేస్తున్నాడంటే హీఈస్ నాట్ ఎ ఫ్రీ పర్సన్ వాడు స్వతంత్రుడేం కాదు సుఖం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడంటే స్వాతంత్ర్యం ఉంది దాంట్లో ఆ సుఖం కోసం ప్రాకులు ఆడుతూ ఉంటాడు ప్రాకులాడేవాడికి స్వాతంత్రం అక్కడి నుంచి వస్తుంది దుఃఖాన్ని దుఃఖం వచ్చిందనుకోండి ఆ దుఃఖాన్ని సహజంగా నెత్తిమీద వేసేసుకుని దాన్ని బహి భరించేసాడు అనుకోండి వాడు స్వతంత్రంగా ఉంటాడు నో నో నో ఈ దుఃఖాన్ని నేను భరించలేను దుఃఖాన్ని నేను భరించలేనంటే స్వాతంత్రమే దాంట్లో ఇంకా దెర్ ఇస్ నో ఫ్రీడమ్ సో ఐ టెల్ యూ వాట్ యూ నీడ్ మనం మనం ఏమనుకుంటామంటే జీవితం అంటే రెషర్స్ని సుఖాలని ఎక్కువగా పోగేసుకోవడం దుఃఖాల్ని దూరంగా పెట్టడం అని అనుకుంటాం నో గొప్పది ఎందుకంటే సుఖాన్ని పోగేయటంలో స్వాతంత్ర్యం లేదు ఫ్రీడమ్ లేదు దుఃఖాల్ని దూరంగా పెట్టడంలో కూడా ఫ్రీడమ్ లేదు వెర్ ఈజ్ యువర్ ఫ్రీడమ్ దుఃఖం దూరంగా ఉంటేనే నేను ఫ్రీ మీరు ఎప్పుడైతే అన్నారో అది వచ్చినప్పుడు ఫ్రీ కాదంతే కాబట్టి ఇప్పుడు పొద్దున్న తొమ్మిది అయిందండి మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలండి అది ఫ్రీడమా లేకపోతే బాండేజా ఇట్ ఈజ్ ఎ బాండేజ్ ఓ రకంగా నేను ఏదో దృష్టాంతం చెప్పాను మొరలో తీసుకోకండి సో ఇట్ ఈ సపోజ్ యూ కన్వర్త్ దట్ బాండేజ్ ఇన్ ఫ్రీడమ్ then you can uh, you can convert it into freedom that is possible kani vidiki work me idha shraddha ledhu markante preethi ledhu idro munto welted office ki adi freedom bondage adi it is bandage kabatti manamu pressure ochithirali pain raakodadu ante it is a bandage manaku kavalsindi pressure after pressure pain after pain doranga unto pressure after pressure maniki raavali adigadu manaku kavalsindi manaki nijanga kavalsindi em antante సుఖదుల నుండి ఆ సుఖదుఖముల బందీ నుండి విముక్తి కావాలి మనకి సుఖము వచ్చి తీరాలి అనే పట్టుదల నుండి విముక్తి కావాలి నాకు దుఃఖము రానేకూడదు అనే పట్టుదల నుండి విముక్తి కావాలి ఎప్పుడైతే మీరు ఈ సుఖ దుఃఖముల బందీ నుండి విముక్తులైపోతారో అప్పుడు అప్పుడే మీరు ఆత్మ యొక్క ఆనందాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు సో దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ కాబట్టి ఏనాడైతే నేను సుఖాన్ని గురించి కేర్ చేయడం మానేస్తాను ఏనాడైతే నేను దుఃఖాన్ని గురించి భయపడడం మానేస్తాను ఆనాడు ఆత్మ యొక్క స్వరూపాన్ని కప్పివేసేటువంటి ఆ మనస్సు యొక్క రాగద్వేషాలు బాగా సడలిపోయి దట్ ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆత్మానందము అది ఉబకడం ప్రారంభిస్తుంది మీరు ఆత్మానందంలో హాయిగా ఉండిపోతాం సుఖశాంతులతో పిలుపుకుంటారు ఆనందంతో శాంతితో ఉండిపోయింది